అందరికి ప్రైజ్ నామంలా దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఉందా అని చెప్పుకుంటున్నాము కాబట్టి మేము మరో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము ఈ మీటింగ్ లో దేవునికి మేమ కలుగుని కాక మన మధ్య సుజాత శిష్యులు ప్రేర్ చేస్తుంది దేవి శిస్టు పాట పాడుతుంది ప్రార్థన చేసుకుందాములకు సారీ స్థుతులకు పాత్రుడా స్తోత్రార్థుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగలుడవు ప్రభనత మహోన్నతుడవు ప్రభ ఉన్నతమైన కార్యములు ఉన్నతమైన అతని సంకల్పాలు మా పక్షాన ప్రభ కలియు ఉన్న నికు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రబాన్ని ఏం చెల్లించి కూడా మీరన్న పేర్చుకునలేను ఆయన గొప్ప కార్యంలో మా పట్ల చెల్లించిన వాడవు ప్రభున్ని ఎన్నో రకముల వ్యాధులు బాధలు అతని ప్రభ అతని కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయని ఆయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్నారు ప్రతి ఒక్కరి అంతరంగం నెరిగిన దేవుడవు ప్రభ గొప్ప కార్యంలో ఆశ్చర్యకారని చూచట ప్రభ మా మనోనేతం వెలిగించండి నాయన నీ యొక్క ఆశీర్వాదములను ప్రభ మేము పొందుకున్నట్లు ప్రభా మా యొక్క జీవితాలను మమ్మల్ని సరిచేయండి ప్రభ విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి నాయన నా తండ్రి ప్రభ మా సతాను ప్రయోగించి ప్రతి బాణంను ఎదుర్కొంటకు ప్రభ నెన్ని నీ యొక్క మేము ముందుకు సాగుటకు ప్రభ నీ యొక్క కృపలు మమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డర్ని ప్రతి కుటుంబంను ప్రభ పేరు పేరున ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీని ప్రభ నీ గొప్ప హస్తములకు ప్రభలు చెడి అప్పక నా తండ్రి ప్రభా గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు స్వస్థత కార్యములు ప్రభ నా తండ్రి ఎన్నో చేస్తున్నావు మా పట్ల నా ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వేలాది వేల వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా కూడా నా తండ్రిని యొక్క జ్ఞాపకం చేసుకున్నారు భద్రపరిచినారు ఈ రీతిగా సాయంత్రకాల సమయమందు ప్రభా ఈ ప్రార్థన కూటంలో ప్రభా ఆన్లైన్ సర్వీస్ లో మమ్మల్ని కూడి పర్చినందుకు నీకు వందనాలు తల్లిసిన తండ్రి నా ఏ నా విమోచకడ నా రక్ష కూడా నీకే వందనాలు చేయిస్తున్నాం ప్రభనతని ఈ సాయంత్రకాల సమయం అందు రాన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రతి ఒక్క నాయత పరచండి ప్రభ ప్రతి ఒక్కరు సిద్ధపరచండి ప్రభ వాక్యం వినుటకు ప్రభ మనసులందరినీ కూడా ప్రభ సరి చేయండి నాయన గొప్ప కార్యంలో గొప్ప ఆశ్చర్యకారులను ప్రభ కన్లార చూసి మర్చిపోకుండా నీకు కృతజ్ఞతలు చెల్లించినట్లు మమ్మల్ని ప్రేరేపించండి మా యొక్క బలపరచండి సాక్ష్యములను బలపరచండి సాక్ష్యాల ద్వారా అనేకులు ప్రభనతని మారు మనసు పొందునట్లు ప్రభ నీక యొక్క కృపలో జ్ఞాపకం తీసుకునండి పరిశుద్ధాత్మ తండ్రి నీకు అభిషేకం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన ప్రతి ఒక్కరిని ప్రభన తండ్రి నూరంతల అతన్ని ప్రభ ఫలంతో ప్రభం అతన్ని ఫలించినట్లు అతన్ని నీకు కృపలో జ్ఞాపకం తీసుకోండి విచిత్రనైన వాక్యంని బట్టి చెప్తున్న బిడ్డను కూడా ప్రభా మీకు శిలో చాటిన మారుగుపరుచుకునండి ప్రభన తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు నువ్వు జీవం గల దేవుడు నీకు జీవపు మాటలు వినుటకున్న తండ్రి మమ్మేం సిద్ధపడుతున్నాం నాయన మా మధ్యలో మీరు దిగిరండి మాతో మాట్లాడండి ప్రభాన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభన తండ్రి జ్ఞాపకం చేసుకోనమని ఈ సాయంత్ర కాలపు దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమన్ థ్యాంక్ యూ బ్రదర్ అమెన్ థ్యాంక్ యూ మధ్యలో పాట పాడుతుంది అందరికీ తెల్ల పావురా కఠినమైన లోక పుపు కడ కానక ఉన్నావా అయ్యా పావురమా పావురమా కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై ఎగిరావా కఠినమైన ఈ లోక పుపు కానక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్లపావు రామపైగిరావా కఠినమైన ఈ లోకపు పొక్కడ కానక ఉన్నావా రంగు రంగులా ఆకర్షణలే విత్తనల ఏనా రాక్షసి మోకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా రంగురంగులా ఆకర్షణలే విత్తనలయ్యేనా రాక్షసి ముఖల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా ఆకలి తీచగా చల్లినను కలుకావే చెల్లెమ్మ ఆశత నీవు వెళ్ళి వ్రాలుతే ఊరులే చెరలమ్మ ఆకలి తీచగా చల్లినను కలుకావే చెల్లెమ్మ ఆశత నీవు వెళ్ళి వ్రాలుతే ఊరులే చెరలమ్మ గుండెల్లో కుచ్చి మంటల్లో కలిసే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు శ్రేష్టలు ప్రేమను కోకమ్మా కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై ఎగిరావా కఠినమైన ఈ లోకపు పొకడ కానక ఉన్నావా కళ్ళ తెల్ల పావురమపై పైకి కఠినమైన ఈ లోకపుకడ కానక ఉన్నావా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతకలేనని రాతలు చదివావా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని వ్రాతలు చదివా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే హది ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే హది ఆరని బ్రతుకమ్మా మనుషుల ప్రేమను నిజమనుకోకమ్మా ఎండమావిలో వెతికి దహము తీరద చెల్లెమ్మా కళ్ళ ఎరుగని తెల్లపావురమ పై పై కెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్లపావురపైగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మనచినగానే మరువని స్నేహితుడే కొందరి లోగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను మరువని ప్రేమికుడే రక్తం పోసి ప్రేమ లెక్క నీకు నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిలా మార్చిన యేసు రాజుగనుడే కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్ల పావుర పై పైకి ఎగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక అయ్యో పావురమా ఓ పావరమ కల్ల 이르ద నీ తెల్ల పావరమ బై బై ఎగినావ కటినమైన ఈ లోకపు పొగడ కనక ఉన్నావ ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్ కా అందరికి ప్రైజ్ లార్డ్ థాంక్యూ మనమధ్యల సురాజ్ భదరమునికి వాక్యం అందిస్తారు బ్రదర్ ప్రైజ్ లార్డ్ హ్మ్ అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్న జాన్ బ్రదర్ సౌండ్ ఓకే నాన్నా ఎంపిస్తున్నా మంచిగా దేవునికి వందనాలు ప్రభైన ఏసు క్రీస్తు పేరడం మీకు అందరికీ శుభాభివందనములు ఈ టీమ్స్ జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయ వందనాలు సో ఈరోజు సమయం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు సో మనం వాక్యంలోకి వెళ్దాము సో దేవుడు మనల్ని ప్రేరేపించినట్టు ఒక వాక్యం చూసుకుందాము చిన్న మాట ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్దాము స్తోత్రం నైనా ప్రభ మీ పాములకు వేళ స్తోత్రాలు దేవాస్ఐ మా ప్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవ కానీ దేవాయసే మా ప్రభా మాకు దేవాయసే మా ప్రభా ఇంత మంచి భాగ్యం అనుగ్రహించింది దాన్ని బట్టి స్థూత్రం మా నీ వాక్యంలో దేవ ఉదక స్నానం చేయాలి మా ప్రభ దేవాసే నీ వాక్యం చేత దేవ మాతో మాట్లాడని మా మా సొంత మాటలు కావు మా ప్రభా నీకు పరిశుద్ధాత్మ శక్తి అయితే మన నింపండి మా ప్రభా నీకు ఆజ్ఞ ఇయ్యండి మా ప్రభ దేవాయస్రభ మాతో మాట్లాడండి మా ప్రభావ పరిశుద్ధాశక్తి చేత మాట్లాడండి మా మంచి నేలన మేము విత్తనం వేయటకు సాయం దయచండి దేవా అది మొలిచి ఫలించి అరవదంతాలుగా నూరంతాలుగా ఫలించడానికి సాయం దయచండి దేవా ఇతరులలో కూడా చెప్పే భాగ్యం దయచండి దేవా దేవ మా యూట్యూబ్ లో ఉన్న విన్నా కూడా దేవే మా దాని ప్రకారం నడుచుకుంటే సాయం దయచండి దేవా దేవ మా ఈ రోజులలో ఎంతో మంది సమాధానం లేకుండా ఉన్నారు మా సమాధానం మాకు దయచేయండి మా ప్రభావం ప్రతి ఒక్క మేము ఉండాలని ప్రతి ఒక్క చిక శక్తులు క్రీస్తును కద్దిస్తారని త్వరగా రాబోతున్న ఏ క్రీస్ తండ్రి ఆ మెయిన్ అతయి సు వార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకున్నాము ఇక్కడ అంశం ఏంటంటే సమాధాన వారు ధన్యులు వారు ఏం చేస్తారు దేవుని కుమారులు అనబడదురు ఇక్కడ సమాధానం మనము ఇక్కడ చేస్తున్నాం మనం ధన్యులు సో సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సో దేవుని కుమారులు కావాలంటే ఏం చేయాలి మనము సమాధాన పరచబడాలి సో ఇక్కడ చూస్తే సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సో బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ పర్దేశ్ షిల్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సో దేవుని కుమారులు అనబడదురు ఏసు కుమారులు అనబడదురు సో మనకు ఎంతమంది మనము వీటిలో ఉంటున్నాం మనం దేవుని కుమారులు కావాలని మనము చేస్తుంటాము సో మనము ప్రతి ఒక్క మన భక్తిగా మనము ఏంటంటే మన సంఘంలో కానీ ఎక్కడ వెళ్ళినా మనము ఏసుప్రభు కుమారులని మనము బోధించ చెప్తున్నాం కానీ ఏసుప్రభులు కుమారులయ్యి మనం ఏం చేస్తున్నాం మనం ఏసుప్రభు కుమారులై ఉన్నాం మనము కానీ మనము ఎక్కడెక్కడ మనము ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాము లోకం తట్టు తిరుగుతున్నామా లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మనము మలినం మనము అంటించుకుంటున్నాం లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మనము ఐకిక విచారాల చేత కుట్టబడుతులు కొందరు కొందరు ఏం చేస్తారు ఇంకో కొందరు విచారాల చేత కొందరు ఏంటంటే నానా విధమైనటువంటి హాస్పిటల్లో ఉన్న వారితో మరి ఒకరు మళ్ళా క్యాన్సర్ చేత ప్రతి ఒక్క దాంతో మనము బాధపడుతున్నాం కానీ ఈసు ప్రభు ఏం చెప్తుందంటే సమాధాన పరచువబడవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతరు సో దేవుని కుమారులు అనబడాలంటే మనం ఏమేం చేయాలి ఆల్రెడీ మనం ఏంటంటే దే మనము మనం ఏంటంటే కొంతమంది పాశలను చూస్తా నేను ఏంటంటే సన్ ఆఫ్ గాడ్ అని వేస్తూ ఉంటారు అదే దేవుని యొక్క కుమారుడు సో దేవుని యొక్క కుమారుడు అని అక్కడ ఏంటంటే మనం సభలు చెప్పేటప్పుడు అలా పోస్టర్ వేసి అక్కడ సన్ ఆఫ్ గాడ్ అని వేసాడు అంటే దేవుని ఏసుప్రభు యొక్క కుమారుడు సో ఇక్కడ ఎంతమంది కుమారులు కుమార్తెలు ప్రతి ఒక్కరు ఉన్నారు అండ్ మనం ఏం చేస్తున్నాం మనం కుమారుల యొక్క చేస్తున్నామా అనబడాలంటే ఏం చేయాలి నువ్వు కుమారులు అనబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం మీరు రాగానే ప్రతి ఒక్కరికి సమాధానము కలగాలి ప్రతి ఒక్కరికి మనకు సమాధానము ఉండాలి ఇక్కడ చూస్తే మనం స్టార్టింగ్ లో చూస్తే మనము ఆది నుంచి మనకు సమాధానం ఎక్కడ పోయిందంటే కయ్యను హేబుల్ నుంచి కయ్యోను హేబేల్ ఎక్కడున్నారో అక్కడ నుంచి మనకు సమాధానం లేకుండా అయిపోయింది సో ఏదైతే ఆదా అక్కడ ఆ తోట నుంచి బయటికి ఎలగొట్టినాక వాళ్ళు సేద్యం చేసుకుంటా వాళ్ళు చూసుకుంటా అక్కడ ఏంటంటే ఇక్కడ కుయ్యతి మనము వాళ్ళు ఉంటారు కయోను హేబేలు కయోన్ ఏం చేసిండు హేబేల్ ని చంపేసిండు సో ఆ దహన బలు బలు చేసిండు బలులు చేసినప్పుడు ఇక్కడ చూస్తే ఆది కాండము అధ్యాయం ఒకటో వచనం నుంచి మనకు కయోను హేబేలు కనిపిస్తారు సో మనము దేవుని కుమారులు అనబడాలంటే మన ఏమేమి క్వాలిటీస్ ఉండాలి మనం సమాధాన పరచబడాలి మనల్ని చూస్తే ప్రతి ఒక్కరు మనము నవ్వాలి ప్రతి ఒక్కరు నవ్వాలి మనల్ని చూస్తే ఏం చేయాలి ఈ బ్రదరు ఈ సిస్టరు చాలా మంచిది దేవుని కుమారులు అనబడాలంటే మన ఏసుప్రభు ఎక్కడ పోయినా జన సమూహం మొత్తం వెంబడిచ్చిరు సో ఏసు ప్రభుని ఎవరైనా ద్వేషించిరా శాస్త్రులు పరిశీలి తప్ప ఎవరు ద్వేషించలేదు శాస్త్రులు పరిశీలు ఎందుకు చేస్తురంటే ఈయన ఎంబడి చాలా మంది వెళ్తురు అందరినీ బాగు చేస్తుడు ఈయన అసలు ఏంది ఈయన రహస్యం ఏంది అని వాళ్ళు తెలుసుకొని పరిశోధించిరు పరిశోధ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఈయన ఈయన అసలు ఏంది యేసు ప్రభు ఏంది లోక రక్షకుడు అంట ఆయన పాపుల గృహంలోనే ఉంటుండు తోటే తింటుండు తోటే లేస్తుండు ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులని వాళ్ళు చేసుకొని మనుషులు పట్టే జాలర్గా నువ్వు రా అని చెప్తే వచ్చేసి యోహాను యాకోబు పేతురు సో మనుషులు పట్టే జాలర్గా అక్కడ చేసిండు సో మనుషులు పట్టే జాలర్గా మనం ఎందుకు కావద్దు ఈరోజు ఆయన కుమార్లం మనం పిలువబడుతున్నాము సన్నాఫ్ గాడ్ పెద్ద పెద్ద పోస్టర్లో మనము వేసుకుంటున్నాం కానీ మనము లోపల బయట ఏం చేస్తున్నాం మనం సో ఎవరికన్నా మనం ఎవరన్నా భోజనం ఆడితే భోజనం పెడుతున్నామా ఎవరికన్నా వస్త్రం లేకపోతే వస్త్రం ఇస్తున్నామా ఎవరికైనా షెల్టర్ లేకపోతే షెల్టర్ ఇస్తున్నామా ఎవరికన్నా త్రాగనికి నీళ్ళు లేకపోతే త్రాగనికి నీళ్ళు ఇస్తున్నామా సో మన మన యొక్క ఏంటంటే బుద్ధి మన యొక్క బుద్ధి ఎలా ఉంది మనము మనము దేవుల్లో ఎదగాలంటే ప్రతి ఒక్కటి పెంట సమానం చేసుకోవాల లోపంలో ఉన్నది ప్రతి ఒక్కటి లోకంలో ప్రతి ఒక్కటి ఉన్నది ఏంటంటే కీర్తిగా నడుస్తురు కీర్తిగా ఉంటురు నేనే నేనే అని అందరూ చెప్పుకుంటారు నేనే నేనే అంటే అది ఇంతవరకు ఉంటుంది నేనే నేనే అంటూ ఉండదు సో మన యేసు వారు ఏం ఆయన బాపిస్తం తీసుకోగానే ఏదో ఇదిగో ఆయన దేవుని కుమారుడు అక్కడ శబ్దం వచ్చింది సో శబ్దం వచ్చిందా లేదా ప్రతి ఒక్కరికి శబ్దం అనేది అక్కడ వచ్చింది అని దేవుని కుమారుడు ఇనే అందు నేను ఆనందించేదను సో నా ప్రియ కుమారుడు అని ఇక్కడ చెప్పిండు పత్స వార్త మూడో అధ్యాయం పదిహేడవ అవసరం మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనే అందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను సో ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది ఈయనే నా ప్రియ కుమారుడు ప్రియ కుమారుడు సమాధాన పరచువారు ధన్యులు వరేం దేవుని కుమారులు అనబడుతున్నారు ఇక్కడ యేసు ప్రభువు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుండు ఆయన యొక్క ప్రియ కుమారుడు ప్రియ కుమారుడని పరలోకం నుంచి ఆకాశం నుంచి ఇక్కడ శబ్దం వినిపిస్తుంది శబ్దం వినిపిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం మనం వింటున్నామా ప్రియ కుమారు యాక్టింగ్ చేస్తున్నాము ప్రియ కుమారు మనం ఏం చేస్తున్నామంటే ఆ సండే రోజు రోజే మనము పరిశుద్ధంగా ఉండి ఆ తర్వాత మండే టు సాటర్డే వరకు మనం ఇష్టమైన క్రియలను మనము చేస్తున్నాము అనే అందు మనము సమాధాన పరచువారు ధన్యులు ఒక్కొక్కరికి సమాధానం లేకుండా పోతుంది ఈ రోజు గల్ ఏంటంటే ఆస్తి విషయము తగాదాలు అనే లేదంటే మనం ఏం ఏమంటాము సో తల్లిదండ్రులను చూసుకోవాలి వాళ్ళని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలంటే వాళ్ళు కొంత డబ్బు ఇవ్వాలి వీళ్ళు డబ్బు ఇవ్వాలంటే దాని దాని అందు కూడా వీళ్ళకు తగాదాలు ప్రతి ఒక్కరు తగాదానికి వస్తున్నారు ఏదైనా వాళ్ళు సిద్ధమవుతున్నారు అనమాట సో ను దేవుని కుమారులు అనబడాలంటే నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు నీకు బైబిల్ తెలుసు ను బాప్తిష్టం తీసుకున్నావు ప్రతి ను నువ్వు స్వచ్ఛంగా ఈరోజు జీవిస్తున్నావు ప్రతి నేను నేను అని నువ్వు సంఘ కాపరిగా ఉంటున్నావు విశ్వాసులుగా ఉంటున్నావు పశుద్ధాత్మ శక్తి పొందుకున్నావు బాప్తిష్టం తీసుకున్నావు అన్ని తెలుసు బైబిల్లో ఆదికాలం నుంచి ప్రకటన వరకు ప్రతి ఒక్క వాక్యం ని చదివి నెమరేస్తున్నావు కానీ ఈ సమాధానము ప్రతి ఒక్కరితో పడాలని మనము అంగీకరించాలి ప్రతి ఒక్కరితో సమాధానంగా ఈరోజు ఉండాలి సో సమాధానం లేకపోతే ను దేవుని కుమారులు అనబడవు అనమాట దేవుని కుమార్లు ఎప్పుడు అనబడతావు సో నువ్వు సమాధానంతో మనము వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే కయ్యను ఏబిలు మనకు స్టోరీ అంత తెలుసు మనకి సో చదివే అవసరం లేదు సో మెయిన్ మెయిన్ బిట్ మనం చూద్దాము ఆదాము తన భార్య అయిన అవన్ కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యనను కానీ ఇక్కడ చూస్తే ఆది కారణము నాలుగో అధ్యాయము ఒకటో వచనం ఎహోవా దయవాలను నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను హేబేలు గుర్రెల కాపరి కయ్యిని కయ్యను భూమిని సీదపరిచేవాడు కయ్యను ఏం చేస్తుండు వ్యవసాయం చేస్తుండు ఇక్కడ ఏం చేస్తుండు హేబేలు గుర్రెల కాపరి కొంత కాలమైన తర్వాత కయ్యను పొలంలో పంట కొంత ఎహోవా కర్పణగా తెచ్చాను ఏబిలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో క్రవ్విన వాటిని కొని తెచ్చిండు ఎక్కువ ఏబిలును అతని అర్పణను లక్ష్య పెట్టను అతని అర్పణను ఆయన లక్ష్య కాబట్టి కయ్యనుకు నిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖంను చిన్న బుచ్చు కయను ఏం చేసిండు తన ముఖంని చిన్న బుచ్చు సో కయ్యను అంటే జెలసి జెలసి మ్యాన్ అనమాట జెలసి అంటే క్విక్ కీపర్డ్ అనమాట సో అప్పటి నుంచి ఏంటంటే పూర్వకాలం నుంచి మనకు అన్నదమ్ములకి కుట్లాట వస్తుంది పూర్వకాలం నుంచి వారు సమాధానంగా లేరు వాళ్ళు సమాధానంగా లేరు అంటే ఒకరు ఒకరు బలిపీఠం యొక్క మంచిగా చేస్తే వాళ్ళకి ఏంటంటే ముఖము చిన్నబుచ్చుకుండు కయను ఇక్కడ చూస్తే కొంత కాలమైన తర్వాత కయ్యను పుంట పొలంలో పంటలో కొంత ఎహోవ కల్పనగా తెచ్చాను కైను ఏం చేసిను పంట పొలంలో కొంత ఎహోవా కార్పనగా తెచ్చింది ఏం తెచ్చినో మనకు అర్థ అర్థమైతే ఇక్కడ కొంత ఎహోవా కార్పనగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రోవిన వాటిని కొని తెచ్చాను క్రోవిన వాటిని ఈరోజు కొని తెచ్చింది మంచి దూడను అక్కడ తొలిచూలు పుట్టిన వాటిలో క్రోవిన వాటిని ఎహోవా ఏబేలున అతని అర్పణను లక్ష్య ఏం చేసింది ఎహోవా హేబేలు అర్పణను లక్ష్య కైను అతని అర్పణను లక్ష పెట్టలేదు కయ్యని అర్పణను ఏం చేసిండో అక్కడ లక్ష కాబట్టి కైనకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా అక్కడ ఏంటంటే కయ్యకి కోపం వచ్చింది కయని కోపం తన తమ్ముని అందు చిన్న ముఖము సో అర్పణ ఏహోవా దేవుడు అక్కడ అర్పించినప్పుడు సో ఏంటంటే అంగీకరించి అక్కడ అంగీకరించినప్పుడు లక్ష అతని అర్పణను అంటే హేబేల్ అర్పణను లక్ష పెట్టిండు కయను అర్పణను దక్ష పెట్టలేదు సో ఎందుకంటే దాంట్లో ఏ క్వాలిటీ తెచ్చిండో మనకు తెలియదు అక్కడ ఏంటంటే క్రొవిన దానిని ఇక్కడ తెచ్చినట్టు హేబేల్ చెప్తుండు కానీ ఆయన కయ్యను ఏ కూరగాయలు తెచ్చిండు ఏం చేసిండో ఏ సాధ్యం చేసి ఏం తెచ్చిందో మనకి చెప్తలేదు కాబట్టి కయ్యను మిక్కిల్ కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకునగా ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా డైరెక్ట్ ఇక్కడ ఎహోవా దేవుడు మాట్లాడుతుంది కైనుతో నీ కోపం ఇలా ముఖం వచ్చి చిన్న బుచ్చుకొని ఉన్నావేమి ఇక్కడ సమాధాన పరిచి ఎహోవా ఇక్కడ కైనుతో మాట్లాడుతుండే చిన్న ముఖము సో ఏంటంటే మనం కూడా కొన్ని విషయాలలో లోకరీతిగా చూస్తే లోకంలో మనం కొట్టుకొని పోతుంటాము ఎవరు ఏం చేస్తాను మనం ఏం చేస్తామంటే సపోజ్ మన డాడీ పైసలు ఇవ్వలేదని ఒక ఇయ్యలేదనుకో మనం చిన్న బుచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకొని మనము వెళ్ళిపోతుంటాం దేనికి రా ఎందుకు రా అంటే మనము రీజన్ చెప్పము ఎందుకు చెప్పమంటే అది వేరే దానికి మనము యూజ్ చేస్తాం సో ఒక పదివేలు ఇయ్యకపోతే మనం ముఖం ఎట్లా చిన్నబుచ్చుకుంటాడు ఇక్కడ కూడా కయను యొక్క ఆ అర్పణ ఆ దేవుడు లక్ష్య పెట్టలేదు ప్రభు ఇక్కడ మాట్లాడుతుడు ఎక్కువ దేవుడు ఇక్కడ కయనుతో కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన తలనెత్తుకున్నవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది ఎండును నీడల దానికి వాంచ కలుగులు నీవు ఇక్కడ ఏం చెప్తుండంటే సత్క్రియ అంటే క్రియ చేయాలి మనము క్రియ చేస్తేనే కదా మనం తలని సత్క్రియ చేయని మనం క్రియ చేయండి ఫలము కొడుతా అంటే అక్కడ ఫలము రాదు పాపము పొంచి ఉంటుంది నీడల దానికి వాంచ కలుగులు నీవు దానిని ఎలుదు కైను తన తమ్ముడైన మాట్లాడ మాట్లాడను వారు కులంలో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన ఏబేల్ మీద పాడి అతనిని చంపాడు ఇక్కడ ఏం చేస్తుండు కయ్యుడు ఏబేల్ మీద పాడి ఇక్కడ చంపేసిండు అక్కడి నుంచి సమాధానం లేకుండా ఒకరి ఒకరు చంపుకుంటురు నుంచి స్టార్టింగ్ అయిందనమాట మనం ఎక్కడ సమాధానం ఇక్కడ లేదు సో స్టార్టింగ్ కయ్యున్ ఏబేల్ తోటి ఈ స్టోరీ తోటి మనకు ఏంటంటే సమాధానం లేకుండా పోయింది అన్నదమ్ములు కొట్లాడుకున్నారు సో చిన్న విషయము సో దేహవా దేవుడు ఆయన అర్పణను ఆలకించి ఆయన అర్పణని ఇక్కడ ఏం చేసిండు లక్ష పెట్టిండు లక్ష పెట్టినందుకు ఇక్కడ ఏం చేస్తుండు కయ్యను తన తమ్ముని హేబేల్ మీద పడి అతన్ని చంపాడు అక్కడ ఏమైందంటే ఎహోవా నీ తమ్ముడు హేబేల్ ఎక్కడనున్నాడని కయ్యను అడగదా అతడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలి అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి సో ఇక్కడ ఏంటంటే ఆ యహోవా దేవుడు హేబేల్ని అడుతుడు ఎక్కడున్నాడని నీ తమ్ముడు కయ్యని అడగగా అతడు నేను ఎరగను కయని అడిగినప్పుడు హేబెలు ఎక్కడున్నాడని అడిగినప్పుడు ఇక్కడ ఏమంటుండు కయ్యను నేను ఎరగాను నా తమ్మునికి నేను కావాలి వాడనా అంటు నా తమ్మునికి నేను కావాలి వాడనా అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీళ్ల నుండి నాకు మొర పెట్టుచున్నది నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి నీళ్ల మీద ఉండకుండా నీవు క్షపించబడిన వాడవు నీవు నేలను సేధపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడచ్చు దేశ దిమ్మరు ఇందు అనెను ఇక్కడ ఏం చేస్తుండు దేశ దిమ్మరు వై రక్తం ఇక్కడ భూమిల నుంచి మూరపెట్టుకుంది ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పించబడిన వాడు నీళ్లు నీవు నేలను సేద్దపరిచినప్పుడు అది తన సారం మీదట నీకు నీవు భూమి మీద దిగులు పడు దేశరు వై అందుకు కయను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది సో భరింపలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళబొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ నన్ను కనుగొన్న ఎవడో వాడు నన్ను చంపున ఏహోవాతో అనేను ఇక్కడ ఏంటంటే అక్కడ కయునికి దేశ అక్కడ వీధి వచ్చింది సో ఆయన యొక్క అర్పణి అయన లక్ష్య పెట్టలే ఎహోవా దేవుడు లక్ష పెట్టలే కాబట్టి సో అతని తమ్ముడిని చంపిండు చంపినప్పుడు ఆ పాపము ఊట కట్టుకుండు అది ఏంటంటే ఎహోవా దేవుడు డైరెక్ట్ మాట్లాడి ఏం చేసిండు దేశ దిమ్మరిగా నువ్వు సేద్దపరచుకొని నువ్వు తినాలి అని అది సేద్దపరిచినా కూడా అది సావుకి రాదని సావుకి రాదని భూమి సాగు కాదని అక్కడ చెప్పిండు ఇక్కడ చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏంజి సమాధాన పరచు వారు వారు దేవుని కుమారులు అనబడదురు ఇక్కడ ధన్యతలు ఉన్నాయి సో ఎవ్రీ టైం నేను ఎవ్రీ టైం కూడా ఇంకొకటి కూడా చెప్పిన సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వసంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గల వారి వారు తృప్తి పరచబడదురు సో ఇవన్నీ మనము హృదయశుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచదురు అంటే ఎవ్రీ టైం మనకి ఏంటంటే నేను ఒక్కొక్క ధన్యత చెప్పాలని నాకు అనిపిస్తుంది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ధన్యతలు రెండో చెప్పిన ఇవి మూడో ధన్యత నేను చెప్తున్నా సో ఇక్కడ ఏంటంటే కయ్యను హేబేలు సో కయ్యను హేబేల్ని చంపిండు అక్కడ ఏంటంటే పాపము పట్టుకోండు సో వాళ్ళకు సమాధానం లేకుండా పోయింది చిన్న బుచ్చుకున్నా నేను దేవుడు కూడా అడిగినా కూడా ఎగవ దేవుడు అడిగినా కూడా ఆయనకు ఏం చెప్పలేదు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు సమాధానం లేకుండా మనం కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాం మన సహోదరులతోటి ప్రతి ఒక్కరితోటి మనము తప్పులు చేస్తున్నాం మన పాలివారితోటి మన చర్చిలో కానీ మన ఫ్రెండ్స్ తో కానీ మనం ఎక్కడ రిలేషన్ లో కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తే మనము అటు ఇటు మనము అవుతుంటమాట ఎందుకు సమాధాన పడాలి సూర్యుడు అస్తమించే వరకు ఈ సమాధానము పడాలన్నమాట అందరితోటి సో నువ్వు ఎవరితో అయితే కొట్లాడతావో ఎవరితో అయితే చేస్తావో ప్రతి వారితో సమాధానంగా మనం ఈరోజు జీవించాలి సమాధాన మనం ఏం చేస్తున్నామో దేవుని కుమారులు అనబడుగురు కానీ అనబడుతున్నామా దేవుని కుమారులు అనబడుతున్నామా మన ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఈరోజు మన హృదయంలో మనం దేవుని కుమారులం అనబడుతున్నామా యేసు ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచింది యేసు ప్రభు వెళ్ళుతుంటే ఎంతో మంది స్వస్థత పోయారు సో ఆయన చెంగు ముట్టుకున్నా కూడా ఆయన స్వస్థత వెళ్ళిపోయింది ఆ స్త్రీ ఏంటంటే ఆ స్త్రీ బాగుపడ్డది సో రక్త స్త్రీ బాగుపడ్డది సో అక్కడ ఏంటంటే మహిమ వెళ్ళిపోయింది సో మనము ఏమైమే వెళ్ళిపోతుంది మనకి సో మనం ఎక్కడ ఉన్నా దేవుని కుమారు రనబడితే సమాధాన మాటలు మనం ఈరోజు మాట్లాడతాం సమాధాన మాటలు మాట్లాడుతున్నామా మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం సమాధానంగా మనం ఉంటున్నామా లేదా సో ఎవరితోటి సమాధానంగా ఉంటున్నాం ప్రతి ఒక్కరితోటి చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరితోటి అయినా ఎవరు మాట్లాడినా మనం ఏం చేస్తున్నాము కోపంతో ఉంటున్నాం సో మనం ఏంటంటే దీర్ఘశాంతం గలవారై ఉండాలి శాంతి సమాధానంలో ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుందని చెప్తున్న కీర్తనకారుడు దావిత భక్తుడు సో అక్కడ ఏంటంటే శాంతి ఉంటేనే సమాధానం ఉంటది శాంతి లేకపోతే సమాధానం ఉండదు శాంతి సమాధానంలో ఒకటే ఉంటాయి సో శాంతి ఉంటేనే అక్కడ సమాధానం ఉంటది మనం ఏ రీతిగా మనము జీవిస్తున్నాం మనం దేవుని కుమారు అనబడాలంటే మనం ఏ రీతిగా మనము జీవిస్తున్నాం ఎక్కడ మనము శాంతి సమాధానం ఉంటుందా లేదా ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాం ఎక్కడ కూడా మనం ప్రేయర్ చేస్తాం అనమాట సో ఇక్కడ కూడా మనం ప్రేయర్ చేసినా కూడా శాంతి సమాధానం ఉండాలని మనము చేస్తున్నాం చేసినప్పుడు శాంతి సమాధానంతో మనము ఉంటున్నామా లేదా ఇక్కడ చూస్తే మనకు అత్య సువార్త పదో అధ్యాయము మనకు చెప్పిండు దేవుడు మనం ఎట్లా వెళ్ళాలి మనకు ఏంటంటే ఏం చేసిండు మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటిస్తే ప్రతి ఒక్కరిని ఏసు ప్రభు శిష్యులుగా మనము జీవించాలి చేయాలి ఏసు ప్రభు మనము చేయాలి క్రీస్తు యొక్క జీవితం ఎట్లుంది ప్రేమ క్షమాపణ సమాధానం సో ప్రేమ క్షమాపణని ప్రతి దొంగను కూడా లాస్ట్ ఏం చేసిండు క్షమించిండు ఆ దొంగను కూడా ఆయనతో సిల్వ వేసిన దొంగను కూడా నీ రాజ్యంలో చోటీ దేవా అంటే మరలొక రాజ్యంలో చోటీస్తాయని అక్కడ చెప్పిండు సో చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేస్తుండంటే ఇక్కడ మనం చూస్తే మనది ఏముంది ఇక్కడ చూస్తే పదే అధ్యాయము ఆయన శిష్యులు ఉన్నారు ఇక్కడ ప్రతి శిష్యులు ఇక్కడ ఉన్నారు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను ఆత్మలు వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను అధికారం మనకు కూడా ఇచ్చింది ఈరోజు దేవుడు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచటకును వారిని అధికారము ఇచ్చిండు సో ఇచ్చినాక ఇక్కడ ఆ పన్నెండు మంది అపోజుల పేర్లు ఏమనగా సో మనకు అందరికీ తెలుసు పన్నెండు మంది పేర్లు ఇక్కడ పేతు సియోను అతని సహోదరుడు ఆంధ్రయ జబదే కుమారుడవి యాపోబు అతని సహోదరుడు యోహాను ఫిలిప్పు భర్తలోమయ్య తోమ సుంకరి అయిన మత్తయ్య కుమారుడైన యాకోబు తద్దయ్య అయిన మారు పేరు గల సియోను ఆయన అప్పగించిన ఇస్కరియతు యూధ సో ఇక్కడ ఏంటంటే మనం సేవకు ఏ విధంగా మనము వెళ్ళాలి సో మనకు అపవిత్రత్మలు వెళ్ళబొట్టుటకు మనకు అధికారం ఇచ్చింది సో ఇది ఏంటంటే కేబిపిఎం కాబట్టి సర్వెన్స్ టు ద లాడ్ సో సర్వెంట్స్ టు ద సర్వీస్ టు ద సర్వెంట్స్ సో ఆయన యొక్క పని చేసే సర్వీస్ అనేది మనకు ఇస్తున్నాం అనమాట సో మనందరము పార్షల్ కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు తన సేవలో బలంగా వాడబడుతురు వాడబడుతురు కాబట్టి ఏం చేస్తున్నారు మనం ఇక్కడ ప్రతి ఒక్క సేవకునికి ప్రతి విధమైన వ్యాధిని స్వసభకు వారికి అధికారము ఈ రోజు దేవుడు ఇచ్చిండు ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఐదో వచ్చం నుంచి చూస్తే యేసు ఆ పన్నెండు మందిని పంపుచ్చు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజన్ల దారిలో వినకూడి ఇక్కడ ఏంటంటే సమాధాన పరచ వారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడదరు సో ఇక్కడ దేవుని కుమారులు ఇక్కడ ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు సో ఇక్కడ దేవుని కుమారులు అనబడుదురు కానీ సో ప్రతి ఒక్కరికి అన్ని అధికారము ఇక్కడ యేసు ప్రభు వారు ఇచ్చారు ఇచ్చినందుకు ఇక్కడ ఏం చేస్తుందో ఆయన ఎట్లా పోవాలి ఎట్లా సేవ చేయాలి ఎట్లా మనము తిరగాలి ఎట్లా సమాధాన పరచాలని ఆయన దేవుని కుమారులు అనబడదురు కాబట్టి సమాధాన పరచబడాలి సో మనం ఏంటంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా సమాధానంతో మనము మాట్లా మాట మాట్లాడాలి సమాధానం మీద మనము ఈరోజు ఉండాలి సో ఇక్కడ చూస్తే ఆ ఏసు ఆ పన్నెండు మందిని పంపుచ్చు వారిలో చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనదా మీరు అన్ని జనుల దారిలో నుండి వెళ్ళకూడి దారిలోనికి వెళ్ళకూడి సమరయ్య పట్టణంలోనైనా ప్రవేశించకూడి గాని ఇస్రేల్ వంశంలోని నశించిన గుర్రల యుద్ధకే వెల్లుడు ఏం చెప్తుడు ఇస్రేల్ వంశంలో నశించిన గుర్రల యుద్ధకు వెల్లుడి సో ఇస్రాయేల్ వంశంలో ఎవరు నశిస్తురో సో ఆయన రక్షింపబడి వారికి ఆయన వెరితనంగా సిల్వా సో రక్షింపబడి వారికి శక్తి అయి ఉన్నది సో ఆయన యొక్క శక్తి అయి ఉన్నది సో నశించబడిన వారి దగ్గరికే మనము వెళ్ళాలి ఇప్పుడు ఏం నశించిన వారిని వెతికి రక్షించటకు మనుష కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన ఆయన పాపములు వేసుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను ఈరోజు పాపం నుంచి విముక్తి చేశారు మనం ఏం చేస్తున్నాం మనం ఆయన దేవుని కుమారుడు అనుపడుతున్నాం కానీ మనం ఆయన పాపం నన్ను తీస్తున్నామా ఎవరన్నా ఏంటంటే ఏం లేని వారు ఎవరన్నా వచ్చారు అనుకో వాళ్ళకు మనం ఏం చెప్తాము రుబాబుగా మనము జాబ్ చెప్తాము రువేంద్ర నాకు చెప్పేది అన్నట్టు మనము మాట్లాడతాం సో అదన్నీ తగ్గించుకోవాలి మనము తగ్గించుకొని ఈశుప్రభు వదకు తేబడి గుర్ర పిల్లలు ఎక్కడున్నాడో అటువంటి యొక్క గుణగణాలు మనలో ఉండాలి పాపుల కొరకు మనం ప్రయాస పడుతున్నామా పాపులు ఉన్నారు ఇక్కడ చాలా మంది పాపం చేసి చాలా మంది ఈరోజు ఈ రోజులలో ఏంటంటే అడిక్ట్ అయిందంటే గేమ్స్ ఒకటి అడిక్ట్ అయింది అండ్ ఆల్సో డ్రగ్స్ కూడా చాలా మంది యవనస్తులు ఈరోజు తీసుకుంటారు రోడ్ల మీద అక్కడ ఇక్కడ చాలా మంది సో వాళ్ళకి ఇక్కడి నుంచి వస్తే మనకు అర్థం లేదు కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళు నాశనం అవుతారు అటువంటి వారిని మనము పట్టుకోవాలి మళ్ళీ చాలా మంది హాస్పిటళ్లలో ఉన్నారు క్యాన్సర్ పేషెంట్ అని వాళ్ళకి స్వస్థత ఇవ్వాలి మనకు మన దగ్గర స్వస్థత ఉంది అపవిత్రాత్మను వెళ్ళగొట్టడకు ప్రతి విధమైన రోగంలోనూ ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచటకు వారికి అధికారం ఇచ్చాను అంటే వారికి అంటే మనకి ఈరోజు ప్రతి అధికారం ఈరోజు మనకి ఇచ్చిండు ఏసుక్రీస్తు నామంలో ప్రతి అధికారం ఈరోజు మనకి ఇచ్చిండు కానీ మనం ఎందుకు యూజ్ చేస్తలేము యూజ్ చేస్తున్నామా మనం దేవుని కుమారులని కాలు చెప్పుకుంటున్నాం కానీ మనం ఏం చేస్తున్నాము దేవుని కుమారు యొక్క పనులు మనం ఏ మాత్రం ఈరోజు చేస్తులేం సంఘంలో కానీ మన రిలేషన్ లో కానీ మన ఎక్కడ వెళ్ళినా కూడా ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క దాన్ని నీకు జయమోసు అని చెప్తుంది వ్యాధిని ప్రతి విధమైనటువంటి వ్యాధిని కూడా నీవు ప్రతి దురాత్మ శక్తులను ఈరోజు వెళ్ళబోట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచకు వారికి అధికారం ఇచ్చాను సో ఈరోజు మనకి అధికారం ఇచ్చిండు దేవుడు మనమందరము ఏసుక్రీస్తు నామంలో చేస్తున్నాము ప్రతి ప్రార్థన ప్రతి అంశము ప్రతి అంశాలలో ఎంతగానో మనకి రిలీఫ్ ఇచ్చిండు ఎంతగానో స్వచ్ఛతలు ఇచ్చిండు ఇందరో విజ్ఞాప ప్రార్థనలో కూడా ఏసు స్వస్థత ఇచ్చిండు సో మనం ఎందుకు నువ్వు ప్రతి ఒక్కరికి సమాధానంగా నువ్వు ఉండకూడదు మనం ఎందుకు ఈరోజు సమాధానంగా మనము ఉండదు ఎవరికన్నా ఎదురు జాబ్ ఇస్తున్నావా ఎదురు ఎదురు ఇంకా ఎదురు మాట్లాడుతున్నావా పెద్దవాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నావా ఎట్లా మాట్లాడుతున్నావు వినియ విధేయతో మనము మాట్లాడాలి మన యేసు ప్రభు గుణగణాలు ఉన్నాయా ఏసు ఏ గుణాలు ఉన్నాయి ప్రతి దగ్గర తగ్గించుకున్న నువ్వు అన్నాడు పౌలో అంటే నువ్వు రాజులకు రాజువా పౌలో ప్రభు అంటే నువ్వు అన్నాడు సో అక్కడ అదొకటి ఏంటంటే వదకు తేబడి గొర్ర పిల్లలెక్క అక్కడ నిలబడ్డాడు సో ఏషియా కూడా ప్రవ ప్రవచనం చేస్తుందనమాట మనకు సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూస్తే నశించిన గొర్రల యుద్ధకే వెళ్ళుడు వెళ్ళుచు పరలోక రాజ్యం సమపించిన ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి చనిపోయిన వారిని కూడా లేపే శక్తి మనకి ఈరోజు దేవుడు ఇచ్చింది హలలుయా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క శక్తి మనకు ఇచ్చిండు కానీ మనం ఏంలీ వాడుకుంటున్నామా వాడుకుంటలేం ఎవ్రీ టైం మనం ఐకిక విషయాలు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి వీలని కలవాలి వారం కలవాలి మన దేవుని దగ్గరికి సన్నిధికి ఎప్పుడు వస్తున్నాం మనం అరవై ఏళ్ళ తర్వాత దేవునికి సమర్పిస్తున్నా చెప్తున్నాం కానీ అరవై ఏళ్ళకు ముందే నువ్వు సేవ చేస్తే ఎంత మంచిగా దేవుడు నిన్ను వింటాడు కదా నీ ప్రతి ఒక్క విధమైన దుష్టక్రియలన్నీ తీసి సో ఆ యొక్క అధికారం ఇచ్చింది మనం చనిపోయిన వారిని కూడా లేపుటకు అధికారం ఇచ్చి కుషరోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెలబొట్టుడి ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇడి ఉచితంగా మనము యేసుప్రభు నుంచి ఈరోజు ఉచితంగా పొందినము సో మనం కూడా ఈరోజు ఏం చేయాలి ఉచితంగా అందరికీ స్వసత ఇయ్యాలి అందరినీ దయ్యాలు వెలగట్టాలి మీ సంచులలో బంగారం నేనను వెండి నేనను రాగి నేను ప్రయాణం కొరకు జాలైనను రెండు అంగిలనైనా చెప్పులనైనా చేతికరణైన సిద్ధపరచు కొరకుడు ఇది కూడా మనము తీసుకోదు పని వాడు తన ఆహారం మనకు కాడా సో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఆహార పాతుడు ఆయన నామంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆయననే చూసుకుంటాడు ఈరోజు ఏసుక్రీస్తు నామంలో మనం బయటకు వెళ్తున్నాము ఆయన కుమారులమై మనం వెళ్తున్నాం కాబట్టి ఆయన ఆయన యొక్క కాబట్టి ఆ తండ్రి ఏం చేసిందో మనం కూడా అదే ఈరోజు చేయాలి ప్రతి ఒక్కరిని స్వసపరచాలి ప్రతి కుష్ట రోగంలోని స్వసపరచాలి దుష్టాత్మల దయ్యాలను మనము వెళ్ళగొట్టాలి కుష్ట రోగులని ఉచితంగా పొందింది కాబట్టి ఉచితంగా ఈరోజు ఇయ్యాలి మరియు మీరు ఏ పట్టణంలోని గ్రామంలోని ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే చేయడి సో మనం ఎక్కడైనా వెళ్తే ఎవరు యోగ్యురో మనం చూసి అక్కడ బస చేయాలి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి శుభమని చెప్పుడి ఇల్లు యోగ్యమైతే మీకు సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చుడు చూడండి ఇక్కడ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అంటే సమాధానం పడతారనమాట వాళ్ళు అది యోగ్యమైనది అయితే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అది యోగ్యం అయినదైతే మన సమాధానం మనకు తిరిగి వస్తుంది ఎవడైనా మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినకుండా ఎడలా మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణంలో దులిపిడు ఎవరైనా మనం మాట వినకపోతే మీ మాటలు వినకుండానే ఎడల్లా ఆ ఇంటిని ఆయనను ఆ పట్టణం నేను విడిచిపోనప్పుడు ఫాయాధులి ఇక్కడ దులిపి వెళ్ళాలి విమర్శ దిన మందు గతి కంటే సుధమ కుమార ప్రదేశం గల పూర్వ తగినదై నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను మనం ఎక్కడ పోతున్నాం మనము సో విమర్శన దిన మందు ఎటువంటి గతి సుధమ కుమారికి గతి పడ్డది మొత్తం కాలిపోయింది కాలి బూడిద పాపం ఎక్కువైపోయి సో ఎవరు ఒక్క నీతి మంత్రుడు లే పోనీ ఐదు మంది ఉన్నారు ఎవ్వరు లేరు ఒక్క నీతి మంత్రుడు కూడా లేదు సో లోతు లోతు భార్య అక్కడి నుంచి తిరిగి వచ్చారు సో లోతు భార్య వెనక తీసి తిరిగినప్పుడు ఉపుస్తంగా అక్కడ మారింది సో మనం ఏం చేస్తున్నాం మనం మనం కూడా వెనక తిరిగి మనం చూసుకుంటున్నామా మన తప్పులను క్రియలను మనము చూసుకుంటున్నాం మనం ఏ పాపం చేసినాం ఎక్కడ చేసినాము మనం వెనకకి ఎల్లు తిరుగుతున్నాం మనము వెనక తిరగదు మన ముందు ఎవరు ఏసు ప్రభు ఆ యొక్క ప్రభు కుమారులు మనము మనం ఎక్కడ వెళ్ళినా సమాధాన పడాలి ఎక్కడ వెళ్ళినా మనతోటి సమాధాన పరచువారు ధనిలో వారు దేవుని కుమారులు అనబర్దురు మనం ఎక్కడ వెళ్ళిన అపోస్సుల లెక్క ఎక్కడ వెళ్ళినా ఏం చేయాలి సమాధాన పరుస్తూనే ఉండాలి అందరినీ సమాధానపరచాలి ఎంత ఎక్కడున్నా ఈ రోజులలో చూస్తే ఏ చర్చలో కూడా సమాధానం లేదు చాలా మందికి దుష్టుడు ఏం చేసిందో ఎవరిని అక్కడ సమాధాన పరిచే వారే లేరు అక్కడ రెండు టీమ్స్ అవుతున్నాయి నాలుగు టీమ్స్ అవుతున్నాయి సో వాళ్ళు విడిపోయి ఇంకొక వేరే చర్చి పెట్టుకుంటురు సో అటువంటి ఎన్నో చర్చిలు ఇట్లా పాయల్ గా చీలిపోయినాయి అనమాట చీలిపోయి వేరే వేరే దగ్గర వాళ్ళు సేవ చేస్తున్నమాట కానీ ప్రతి ఒక్కరు సమాధానంగా సో మనం ఏసు ప్రభుని కొలుస్తున్నాం కాబట్టి ఏసు ప్రభుని మనము ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం కాబట్టి అందరు ఏసు ప్రభునే పూజిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ఏసు ప్రభు నామంలో ఉంటురు కాబట్టి కానీ ఏసు ప్రభుని పూజించి ప్రతి ఒక్కరు ఒక్క దేవునే పూజిస్తున్నాం కాబట్టి అందరూ ఒకటే లెక్క కావచ్చు కదా కానీ ఏంటంటే ఒక ఒకరు బ్యాప్టిస్ట్ ఒకరు ఒకరు మెననైట్ ఇంకొకరు వేరే వేరే డినామినేషన్ లో ఈరోజు మనం ఉన్నాం కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు యేసు ప్రభు కొరకే ప్రయాస ఆయన సేవ కొరకే మనము ప్రయాస సో ప్రతి ఒక్కరు ఒకటే డినామినేషన్ ఉంటే ఎంత మంచి ఉంది ఈరోజు సో అటువంటి విధానంలో తెస్తే మనకు మంచి ఉంటుంది సో ఎవరు ఒకరు పెద్ద ఒకరు ఏదో ఏదో కలవరి ఏదో వాళ్ళ చర్చి పేరు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు అట్లా చిలమణి అవుతారు కానీ ఏసు ప్రాభు నామంలా ప్రతి ఒక్కరు సేవ చేస్తారు యేసు ప్రాభు నామంలా వాళ్ళు బయటికి వెళ్ళి అందరినీ స్వస్థత పరుస్తారు అందరినీ ఆ రోగాలన్నీ తీసేస్తారు ఆ దయ్యాల్ని వెలగొడుతురు సో ప్రతి ఒక్కరు పశుద్ధాప పొందుకొని ఇక్కడ చేస్తున్నారు అనమాట సో ఈ రోజు కూడా మనం కూడా మనం ఆ గుంపుల మనము వెళ్ళినాం కేబిపిఎం అనేది గుంపు మనది సో మనం కూడా ఎన్నో ప్రవచనాత్మకమైన వచనాలు చెప్తున్నాం ప్రవచనంగా మనము మాట్లాడుతున్నాం ప్రవచనాత్మంగా మనము చేస్తున్నాం చేసినప్పుడు ఈ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇది కూడా మధ్య గొర్రెలను పంపినట్లు నేను మేము పంపుచున్నాను కనుక పాము వివేకులుగా వివేకులను పావడం వలె నిష్కపుడులై ఉండడి ఏం చేయాలి మనము పాములం వలె ఉండాలి తోడేళ్ల మధ్యకు గొర్రెలు ఏం పప్పినట్టు తోడేళ్ళ మధ్య గొర్రెస్తే ఏమైనా ఉంటుందా అవి గొర్రెను పీకొని అవి తింటాయి అనమాట మన గొర్రెలేమో సో తోడేళ్ల మధ్యకు ఈరోజు వెళ్తున్నాము తోడెలు ఎంత క్రూరంగా ఉంటది తోడళ్ళు మనల్ని చంపేస్తున్నాయి అనమాట సో మనం ఏం చేస్తున్నామంటే అటువంటి యొక్క విధానంలో మనము వెళ్తున్నాం కాబట్టి ఆ తోడలను కూడా గొర్రె మార్చే స్వభావం ఈరోజు ఏసు ప్రభు వారు మనకి ఇస్తున్నారు ఆ సమాధానము వాళ్ళకు కలగాల ఆ తోడేలకు కూడా ఈరోజు సమాధానము చెప్పాలి రోజుల ఈ రోజుల మనం వెళ్ళినప్పుడు ఎంతో మంది తోడేళ్ళలో ఉన్నారు చాలా మంది మనం సేవకు వెళ్తే ఎంతో మంది తోడేళ్ళు మనం ఈ రోజు కలుస్తున్నాం కానీ ఏంటంటే వాళ్ళు ఏం గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు అక్కడ కూర్చుంటుంది సో అది మనము గుర్తుపట్టాలి గుర్తుపడ ఎవరు తోడేళ్ళు ఎవరు గొర్రెలు ఎక్కున్నారు అని మనము గుర్తుపట్టాలి తోడేళ్ళకు కూడా సమాధానం మనము కలగజేయాలి తోడేళ్ళు కొన్నిసార్లు మనం గర్జిస్తాయి కొన్నిసార్లు మనల్ని ఏమంటాయి భయపెడతాయి కానీ మనము భయపడదు మన మనలో ఎవరు ఉన్నారు యేసు ప్రభు వారు ఉన్నారు యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు ఏ దానికి మనము భయపడదు ఏ రోగం వచ్చినో ఏది వచ్చినో రోగులను సస్యపరిచిన చనిపోయిన వారిని కూడా లేపుడు యేసు ప్రభు చెప్పిండు సో ప్రతి ఒక్కరిని మనము చెయ్యాలి ప్రతి ఒక్కరి మనము మనము చేయాలి బాధ్యత మనలో ఈరోజు ఉన్నది మనం ఎక్కడ పోతే అక్కడ కుట్లాట కావద్దు పుట్టాడు కాకుండా సమాధాన పరచబడాలి అప్పుడే నువ్వు దేవుని కుమారులు అనబడతావు అంటుంది సో దేవుని కుమారులు అనబడుతూ అంటుడు కానీ మనం దేవుని కుమార్ రీతిలో మనము ఉంటున్నామా లేదా సో ఇక్కడ చూస్తే మనం ఒక వచనం చూసుకుందాం ఇక్కడ మతేసు వార్త ఐదో అధ్యాయము ఇరవై మూడు ఇక్కడ ఏం చేస్తుందంటే కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపము వచ్చిన ఎడలా సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి మనం ఏం చేస్తున్నామని చూద్దాం ఇరవై రెండవ చూద్దాం నేను మీతో చెప్పిన తన సహోదరు మీద కోపుబాడు ప్రతి వాడు విమర్శలోకి లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడ చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగునికి లోనగును కావున నీవు బలిపీఠం యొద్దు అర్పణం మనం బలిపీఠం అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన విడలా నా సహోదరునికి ఏమైనా విరోధం ఉన్నది ఈరోజు నా సహోదరు మీద నాకు ఈరోజు విరోధము ఉన్నదని జ్ఞాపకం వచ్చిన విడలా అక్కడ బలిపీఠం నిదటనే అర్పణ విడిపించి విడిచిపెట్టి సో అక్కడ ఏమంటుండు బలిపీఠం వద్దని అక్కడ విడిచిపెట్టేసి అక్కడ వదిలేసి వచ్చి ఏమంటుండు మొదట వెళ్ళి నీ సహోదరుతో అటు తర్వాత వచ్చి ని అర్పణను అర్పించము సో బలిపీఠం నువ్వు చేస్తున్నావు బలి అర్పించేటప్పుడు నీ సహోదరు మీద ఏమైనా ఆయసకరం ఉన్నది సహోదరు మీద ఏమైనా కోపం ఉన్నదంటే అక్కడనే మనం బలి వదిలేసి అక్కడ వెళ్ళి నీ సహోదరితో సమాధానపడి వచ్చి బలిపీఠంను అర్పించన్నాడు సో ఎటువంటి వాక్యం చెప్తుండే దేవుడు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క విధమైనటువంటి మనము క్రియలతో మనం ఈరోజు పట్టబడి ఉన్నాం లోకం తట్టు తిరుగుతున్నాము లోకంలో మనము ఎంజాయ్ చేస్తున్నాం లోకంది ఉన్న కంఫర్ట్ జోన్ మనకు వస్తుంది సో ఆ కాలంలో బలి అర్పిస్తుంది కాబట్టి సో బలి అర్పించేటప్పుడు కూడా ఆపేసి నా సహోదరు మీద ఏమైనా ఆయాసకరం ఉంటే ఏమైనా కోపం ఉంటే అది మనకు వెళ్ళి క్షమాపణ గుణం అడిగి అతని తోటి అప్పుడు ఏం చేయాలి బలిపీఠంను అర్పించాలి సో ఈరోజు సమాధాన పడినం అంటే ఆ ముందుకు తాగుతుంది అనమాట సో ఈరోజు దేవుడే నీకు బలిగా ఈరోజు అర్పణమైండు ఏసు ప్రభువే ఈరోజు నీకు బలిగా ఈరోజు అర్పణమైంది ఆయన నీ పాపంలో కొరకు నా పాపంలో కొరకు ఈరోజు చనిపోయిండు శిల్వ మీద చనిపోయిండు సో మరొకసారి మనం ఏం చేస్తున్నాము ఆ సమాధానం పరచబడతలే మనము సో ప్రతి ఒక్కరితోటి వైర్యము ప్రతి ఒక్కరితోటి వైర్యంతో మనము జీవిస్తున్నాం ఎందుకు ఆ వైర్యము వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనము సో కొన్ని రోజులే మనం ఈరోజు ఈ లోకంలో మనము బ్రతికేది కొన్ని రోజులే ఆ కొన్ని రోజులు శాంతి సమాధానంతో మనము బ్రతకాలని మనవి చేస్తున్నాం ప్రేమతో ఏసుక్రీస్తు ప్రేమతో నేను మనవి చేస్తున్నాను శాంతి సమాధానంతో ఎవరితోటి కొట్లాడొద్దు ఎవరితోటి కొట్లాడొద్దు ఎవరితోటి కొట్లాడకుండా శాంతి సమాధానం మనం వచ్చినామంటే దేవుని కుమారులు అనబడతారు సో మనం దేవుని కుమారు అనబడాలంటే సమాధానము పడాలి సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఎప్పుడు దేవుని కుమారు అనబడతారు సో మనం ఏం చేస్తున్నాము ఒక్క రోజైనా ఏడు రోజులు ఇచ్చిండు దేవుడు మనకి సమాధి దినం రోజేనా మనము సండే రోజు ఒక్క రోజే సమాధాన పరచబడతామా వేరే రోజు ఏమవుతుంది వేరే రోజు ఆఫీస్లు ఉంటాం మనం ఆఫీస్ లో కూడా ఎవరితోటి వాళ్ళతోటి వైర్యము కలుగుతుంది అప్పుడు కూడా మనం ఏం చేయాలి మనం దేవుడు తెలుసు యేసు ప్రభు తెలుసు ఏసు ప్రభు మన నడకలో మనము వెళుతున్నాము ఆయన యొక్క తణంపులతో మనము జీవిస్తున్నాం గుణగణాలు మనలో ఈరోజు కనిపించాలంటే మనకు ఇచ్చిండు ప్రేమ ఆత్మఫలాలు ఇచ్చింది తొమ్మిది ఆత్మఫలాలు ఇచ్చింది మనకి ప్రేమ సంతోషము సమాధానము సమాధానము థర్డ్ వన్ ఆ సమాధానం పడలే కంపల్సరీ ఆయన గుణగణాలు మనలో ఉండాలంటే మనం ఎందుకు ద్వేషిస్తాం ఎవరిని ఎవరిని ద్వేషించొద్దు అందరూ మన పిల్లలే అందరూ దేవుని యొక్క మనిషి రూపకంగా వచ్చారు రెండు ముక్కులు ఒక ముక్కు రెండు చెవులు రెండు కళ్ళు అన్ని ఉన్నాయి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి సో మనం ఎందుకు మనకు సమాధాన పరచబడతలేం ఎవరికి సమాధాన పరచబడాలి సో మనము ఏ ఉన్నాయో యొక్క అది బలిపీఠం యొక్క ఆపేసి నువ్వు సమాధాన పరచబడమంటుడు ఇక్కడ బలిపీటంని కంటిన్యూ చేయమంటు మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడు వాటి తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుడు నీ ప్రతి వారితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడు నువ్వు త్రోవలో ఉన్నప్పుడే ప్రతి సో ఎవరైతే మనకు వాదిస్తారో వాని త్రోవల త్రోవలో ఉండగా అనే త్వరగా వానికి వానితో సమాధానపడు లేని ఏడలో నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును మనం సమాధాన ఏం చేస్తుంది వాళ్ళు కొట్లాట ఎక్కువయ్యి వాడు న్యాయాధిపతికి అప్పగించును న్యాయధిపతి నిన్ను బండ్రోత్తు అప్పగించును అంతటా నీవు చిరసరలో వేయబడుతు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నా కొంచెం ట్యాక్స్ కట్టి తర్వాత వాళ్ళు విడుదల చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో కొట్లాడిన వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ పోతావు పోలీస్ స్టేషన్ లా జరిమానా విధిస్తారు జరిమానా విధించినాక జరు పెద్ద కేసు అయితే వాడు ఏం చేస్తాడు రెండు మూడు నెలలు రిమాండ్ వేస్తాడు అనమాట రెండు నెలలు జైలు వేసేస్తాడు జైలు అప్పగిస్తాడు అంటే ఇక్కడ పోలీసు వాళ్ళకి అప్పగించి వాళ్ళు ఏం చేస్తారు జైలు వేసి వాళ్ళు ఏంటంటే పొగరు మొత్తం దిగే వరకు అక్కడ జైల్లో వేసి పెడతారు వాడు ఏం తప్పు చేసిండో దానికి ప్రతిఫలం అక్కడ అనుభవించాలి అక్కడ అనుభవించాలని తర్వాత ఏంటంటే బెయిల్ మీద విడుదల చేస్తాడు వాడు ఎక్కడ వెళ్ళనికి వీళ్ళేది ఈ రాష్ట్రానికి వదిలేసి ఈ స్టేట్ వదిలేసి కంట్రీ వదిలేసి పోనికి వీలేదు ఎక్కడ కూడా పోలీసులకు చెప్పి వెళ్ళాలి సో వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారనమాట ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు వాడు ఆ ఆ వీధినే ఉండాలి అక్కడనే ఉండాలి ఎక్కడ పోనికి కొన్ని కొన్నిసార్లు జాబ్ కూడా వాళ్ళకు తీసేస్తారనమాట ఈ రోజులలో విధానాల్లో మనం ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు ఉంటే జాబ్ ఇచ్చేటోళ్ళు కూడా మనకి జాబ్ ఇవ్వరు ఎందుకంటే వీడు విరవ వీక్తాడు సమాధానం లేదు అందరితో కొట్లాడతాడు సమాధాన పరచబడే మనిషి కాదు అని మనకి జాబ్ కూడా ఈరోజు ఇయ్యరు ఎవరు మనం సమాధాన పరచబడితేనే కదా ఎక్కడ పోము ఏ పోలీస్ స్టేషన్ దగ్గర పోము ఏ బంట్రా దగ్గర పోము ఎక్కడ పోము మనం ఏం చేస్తాం మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరితో సమాధాన పడతాం మనం బల్ల మనం బళ్ళ కార్యక్రమంలో కూడా మనం విరిచేటప్పుడు ప్రతి ఒక్కరి సమాధానంతో మనము విరవాలి సమాధానం పడి మనము బల్ల తీసుకోవాలి బళ్ళ కార్యక్రమంలో కూడా మనం ప్రతి బల్ల కార్యక్రమం అంటే ఇది ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మనము ఆయన ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ చూసి బలిపీఠం నొద్ద సో బలిపీఠం అంటే బళ్ళ కార్యక్రమం బల్ల కార్యక్రమం చేసినప్పుడు మీ సహోదరుతో సహోదరులతో ప్రతి ఒక్కరితో సమాధాన పరచబడ్డవా లేదా మనము గ్రహించుకోవాలి సమాధానం ఉన్నమా లేదా అని మనము పరీక్షించుకోవాలి మనం యోగ్యులమా కాదా ఇక బల్ల తీసుకోనికి మనము యోగ్యులం ఉన్నమా లేదా అని మనం ఈరోజు పరీక్షించుకొని తర్వాత మనము బల్ల కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ సమాధాన పరచబడాలి అది తర్వాత అర్పణ అర్పింపుము సమాధాన పరచబడ్డాకనే సోని నీ ప్రతి వాదితో కూడా నీ త్రోవలో ఉండగానే త్వరగా సమాధాన పడము ఎక్కడున్న మనము త్రోవలో ఉన్న ఎక్కడున్న మన ప్రతి వాదితో ఎవరైతే మన వాదితోటి మనం ఏం చేయాలి సమాధానం ఈరోజు పడాలి సమాధాన పరచవారు వారు దేవుని కుమారులు అనబడతారు మనం దేవుని కుమారులు ఎప్పుడు అనబడతాము సో మనం సమాధాన పరచబడుతున్నామా మనం ఇక్కడ పరీక్షించుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్న దేహాంశ వార్త పదహారు ముప్పై మూడో వచ్చినం కూడా ప్రతి ఒక్కరితో సమాధానం పడాలి యోహన్సు వార్త పదహారు ఇరవై మూడు ఆ దినము నా మీరు దేని గురించి నన్ను అడగరు మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగను ఆయన మీకు అనుగ్రహించను మీతో చెప్పుచున్నాను ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు మీకు సంతోషము సంపూర్ణ పరిపూర్ణము అన్నట్టు మీకు దొరుకును ఈ సంగతులు గూఢార్థం మీతో చెప్పి అయితే నీకు ఎన్నడూ గూఢార్థం మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పుడు వచ్చి చున్నా మీరు పేరిట అడుగుదురు కానీ విషయమే నేను తండ్రిని వేడుకుందని మీతో చెప్పడం లేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యుద్ధ బయలుదేరి వచ్చితే నమ్మితి కనుక తండ్రి తాను మిమ్మల్ని ప్రేమించున్నాను నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకంలోకి వచ్చినాను మరి లోకము విడిచి తండ్రి యుద్ధకు వెళ్తున్నానని వాడితో చెప్పాను ప్రేమ చేస్తున్నాను ఇక్కడ చూస్తే ముప్పై మూడవ చూడండి నా ఎందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను ఆయన ఎందు మనకు సమాధానం కలుగు కలగాలి లోకంలో మీకు శ్రమ కలగను ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు నేను లోకంను జయించి ఉన్నాను అనేను ఆయన ఈరోజు జయించి అని ఏం చేసిండు చనిపోయి మరలా తిరిగి లేచిండు సో ఆయన యేసు ప్రభు లోకం జయించి మనం కూడా లోకంని జయించాలి మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాడు ఆయన ఎందే ఈరోజు సమాధానం ఉన్నది ఆయన దేవుని కుమారుడు అనబడుతుడు సో యేసు దేవుని కుమారుడు అనబడుతుడు ఆయన కుమారుడు మనిషి రూపకంగా వచ్చిండు ఈరోజు సో ఆయన పని చేసుకొని తుదముట్టించుకొని ఆయన వెళ్ళిపోయిండు పాపంలో కొరకు వచ్చిండు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును లోకం చూస్తే మనకి ఏమవుతుంది శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యము తెచ్చుకోనడు నేను లోకంను జయించున్నాను ఆయన యేసు ప్రభు లోకం జయించి ఈరోజు వచ్చిండు ఆయన యొక్క గుణగాణాలు మనలో ఉండాలంటే మనం కూడా లోకం జయించి లోకం నంతా పెంటుకొని మనం ఏం చేయాలి యేసుప్రభుని వెంబడించాడు అక్కడ ఏం చేసిందంటే వాళ్ళు పేతురు యోహాను యాకోబు ఎన్నో విస్తారమైన చేపలు పెట్టిరు సో అది ఏంటంటే చినిగిపోయింది అది అది నెట్టు కూడా పిగిలిపోయి రెండు రెండు ఓడలు నిండే రెండు ఓడలు నిండే అక్కడ పట్టిరు కానీ ఏం చేసారు వాళ్ళు నేను కుమారుడు అన్నప్పుడు మేము ఏం చేసారు వాళ్ళు ఇక్కడ చూసి పా మేము పాపాత్ములం చెప్పిరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిరు నన్ను వెంబడించు అని చెప్పింది అక్కడ ఏసు ప్రభు సో ఇదంతా వదిలేసి నాకు వెంబడించు అని చెప్తే అక్కడ ఏం చేసిరు వాళ్ళు ప్రతి ఒక్కటి వదిలేసిరు వదిలేసి ఆయనను వెంబడించరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఐదు లుకస్ వార్త ఐదు చూడండి ఐదు ఎనిమిది సిఎను పేతిలో చూచి ఏసు మోపల్ అయితే సాధ్యపడి నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడైనా చెప్పాను ఈ వారు పట్టి నా చేపల రాశికి అతడు అతనితో కూడా ఉన్న వారందరూ సో అక్కడ ఏంటంటే వలలు కూడా పగిలిపోతున్నాయి సో రెండు దోణెలు అక్కడ నిండిపోయినాయి రెండు దోణల చేపలు అక్కడ నిండిపోయినాయి సో అక్కడ దోణెల చేపలు చూసి నేను పాపాత్ముడని దేవా అని అక్కడ ఆయన మోకాలుండి అక్కడ వే నేను పాపాత్ముడని ఏసు ప్రభు వారికి చెప్తుండు సో ఏసు వారు పాపాత్ముల దగ్గరనే మనకు ఈరోజు వచ్చిండు పాపాత్ములని రక్షించడానికి ఈరోజు వచ్చిండు అక్కడ ఏం చేసిండు అక్కడ నిన్ను మనుషులు పట్టే జాడారుగా చేస్తున్నాను అక్కడ పేతుడికి యాకోబుకి వ్యూహానికి అక్కడ అక్కడ కోవని అంటే వాగ్దానం అక్కడ చేసింది అనమాట నా సీఎనితో కూడా పాలివారైన జబద కుమారులు యాకోబుని ఎక్కువని విషయం ఉంది అందుకు ఏసు ఇప్పటి నుండి నిన్ను నుండి నీవు మనుషులను పట్టేవాడనే ఎందు అని సీఎన్తో చెప్పాను వారు దోణిలను ధరికి చేర్చి వాళ్ళు ఏం చేశారు దోణిలను ధరికి చేసారు అక్కడ రెండు దోణిల నిండా చేపలు ఉన్నాయి సో మనము ఏం చేస్తాం లోకం తట్టు మనం తిరిగినాం అనుకో ఏం చేస్తాం ఆ దోణిల రెండు చేపలు రెండు నిండినాయి కాబట్టి అవన్నీ అమ్ముకొని నిన్ను వెంబడిస్తుందివా అని అంటాం సో లోకంతో మనము తిరుగుతున్నాము సో లోకంతో తిరగకుండా వాళ్ళు ఏం చేసిరు దోణులన్నీ ధరికి చేర్చి సమస్తంను విడిచిపెట్టి ఆయనను వెంబడించరు సో మనం కూడా సమస్తం విడిచిపెడుతున్నామా లోకంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మనం సమాధాన పరచ వారు ధనిలు వారు దేవుని కుమారు అడబడతారు ఇవన్నీ విడిచేస్తేనే కదా లోకం తట్టు తిరిగే ప్రతి ఒక్కటి విడిచేస్తే నువ్వు దేవుని కుమారుడు అడబడతావు సమాధానంతో మనం ఈరోజు ఇంటికి వస్తాం ఎవరితోటి వైర్యం ఈరోజు మనకు ఉండదు సో ప్రతి ఒక్కటి అక్కడ వదిలేసి ప్రతి ఒక్కటి వదిలేసి ధన ధోని చేర్చి సమస్తం నువ్వు విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి ఆయనను వింబడించేది సమస్తం అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్తంను ఈరోజు విడిచిపెట్టేది లోకంలో ఎన్నో ఉంటాయి ఎన్నో సమస్తం ఉన్నాయి సో ఏజ్లా మనం ఏమేమో చేయాలి ఏమేమో కోరికలు మనలో పుడుతుంటాయి అజ్జయాలి ఇజ్జాలి అజ్జాలు ఇజ్జాలని కానీ నీ ఈరోజు నీ ప్రాణం అడుతుడు దేవుడు కానీ ఏం చేస్తావు తిందామా తాగుదామా అంటావు మనము సో అన్ని కూర్చుకొని నీ ప్రాణం లేకపోతే నువ్వు ఏం తింటావు ఏం పండుకుంటావు పండుకోం కదా చనిపోతావు ఈరోజు మరణము నీ వాకిట వచ్చి ఉంటుంది సో ఇది ఏంటంటే దేవునికి తెలుసు నీకు ఎప్పుడు ఏం చేయాలి ఆ పరలోక తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు ఏం చేయాలని సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనము సమాధానంతో వెళ్ళాలి సమాధానంతో మనం ఈరోజు నడవాలి సమాధానమైన వస్త్రములు మనము ఏర్చుకోవాలి ఇంకెంతో వాక్యం ఉంది కానీ ఏం చేస్తున్నామంటే మనకి ఈరోజు టైం సరిపోలేదు ఇక్కడ చూస్తే ఐజయా ఏషయా తొమ్మిది ఆరు విషయ కూడా చెప్పిండు మన ప్రవచనం చెప్పిండు విషయ తొమ్మిది ఆరు ఇక్కడ తొమ్మిది చూసుకుంటే ఏలి అనగా మనకు శిష్యు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజమిళ మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును సమాధానకర్తయ్యగు అధిపతి సమాధానానికే అధిపతి అని పేరు పెట్టబడును ఎశి ఆ ప్రవచనం చేసింది అనమాట ఇది మొదలు కొన్ని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలం దావీ శ్రీమను రాజమును నియమించిను ఏమంటుండే సమాధాన కర్తయ అధిపతి ఎలి మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు మనం ఆయన భుజముల మీద ఈరోజు రాజభారము ఆలోచన కర్త ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి నిత్యంగా ఉండే తండ్రి సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన సమాధానానికి అధిపతి సో మనం కూడా సమాధానంకి ఎప్పుడు అధిపతి అవుతాం ఇంతమంది మనం విశ్వాసంలో ఉన్నాం సమాధానంకి అధిపతిగా కావాలి సమాధానము పరచుబాడు వారు తన్యులు వారు దేవుని కుమారు అనబడుతురు మన దేవుని కుమార్ రనబడుతున్నాం కానీ గార్డ్ ఆఫ్ సర్వెంట్ అనబడుతున్నాం కానీ అనే సమాధానం ఎక్కడ తెస్తున్నాం మనం తెస్తున్నామా ఆయన యొక్క కొట్లాటలే ఎక్కువైపోతున్నాయి సన్నిధిలో మనం ఉంటున్నాం కానీ ఆ యొక్క వారితోటి వీరితోటి వైర్యంతో మనము కుట్టబడుతున్నాం అనమాట అటువంటి వైర్యం లేకుండా మనం ఏం చేయాలి ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలి సమాధాన పరచబడేవారుగా ఆ యొక్క సమాధాన యొక్క వస్త్రము మనము తొడుక్కోవాలి ఎవరితో విరోధీగా మనము ఉండకూడదు అందరినీ సమాధానంతో పలకరించాలి సమాధానంతో వాళ్ళకి మనసు ఏమి ఏంటంటే మనసులో ఏమి లేకుండా మనం సమాధాన పరచబడాలి ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళ నియమాల ప్రకారం మనం కూడా మోల్డ్ కావాలి సో వాటర్ గ్లాస్ లో వస్తే గ్లాస్ లెక్క అవుతుంది ప్లేట్లో వస్తే ప్లేట్ లెక్క అటువంటి యొక్క గుణగాణాలు మనలో ఈరోజు ఉండాలి యేసు ప్రభు వారు కూడా ఎంతో తిరిగినప్పుడు ఎవరిని కూడా దుఃఖపరచలేదు ఆయన మాట చేత కానీ ఆయన ఏంటంటే చూపు చేత కానీ ఆయన చేతుల చేత కానీ ఆయన కాల చేతులు కానీ ఎవరిని కూడా కఠిన పరచబడలేదు ఎవరిని కూడా తిట్టలేదు ఎవరిని కొట్టలేదు ఎవరిని కూడా ఏం చేయలేదు ఆయన ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చిండు ప్రతి ఒక్కరికి మన శివ విషయంలో మనం ఏం చేయాలి అదే చేయాలి స్వత చేయాలి దయాలను వెలగొట్టాలి రోగాలను వెలగొట్టాలి అటువంటి గుణగణాలు మనలో ఉండాలి ప్రతి కుటుంబంకి వెళ్ళినప్పుడు శాంతి సమాధానం కలుగుగాక అని మనము చెప్పబడాలి సో ప్రతి ఒక్కరితో మనము సమాధానంతో ఉండాలి ఆయన దేవుని కుమారు అనబడాలి సో దేవుని కుమారులు బిడుదు శాంతి సమాధానం అనమాట ఈరోజు ఆ బిడుదు మనం ధరించుకొని మనము వెళ్ళాలి ఎక్కడ వెళ్ళినా సమాధానంగా మనం వెళ్ళి ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండి ఈ వరల్డ్ లో ప్రతి ఒక్కరు ఎవరితో మాట్లాడినా కూడా సమాధానం అనే మాటలు మనము మాట్లాడాలి ఎవరితో వైరంగం మనం ఈరోజు మాట్లాడద్దు ఆ ధన్యత మనము ఇచ్చింది కాబట్టి ఆ ధన్యతలో మనము సమాధానం పరచబడాలి ఆయన దేవుని కుమారుల కావాలంటే ఆ సమాధానం మనలో ఈరోజు ఉండాలి ఆ గుణగణాలు మనలో ఉంటాయి అంటున్నాయి కానీ మనం చూసి ఎవరిలో ఉండమనమాట తెలిసి చాలా మంది నేను చూస్తుంటా అబ్జర్వ్ చేస్తుంటా కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక్క టైంలో ఒక తీరు ఉంటాడు ఏమన్నా తేడా కాగానే వాళ్ళు చేంజ్ అయిపోతుంటారు వాళ్ళ వర్డ్స్ చేంజ్ అవుతుంటాయి వాళ్ళ గుణగణాలు చేంజ్ అవుతుంటాయి వాళ్ళ కోపం వేరే తీరు ఉంటుంది వాళ్ళ టెంకిటేషన్ వేరే తీరు ఉంటుంది వాళ్ళ బీపీ ఎగిరిపోతుంటది ఎట్లనూ వాళ్ళు ప్రవర్తిస్తుంటారు అటువంటివన్నీ మనం వదిలేసి మనం సమాధాన పరచబడవారు దాన్నిలో వారు దేవుని కుమారులను అంటే దేవుని కుమారులు ముద్ర మనము వేసుకోవాలి ఆయన దేవుని కుమారులు బల నమ్మకమైన మంచి దాసుడ సో మన సేవ ఎప్పుడు చేస్తాం మంచి దాసుడు అయినప్పుడే కదా దాసుని స్వరూపంగా ఈరోజు మనము ఉండాలి దాసుని స్వరూపంగా ఉండి మనం ఏం చేయాలి మంచి సమాధాన మనము ఆయన సేవలో బలంగా వాడబడాలి దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక చిన్నవాడ ప్రారం చేసుకుందాం స్తోత్రం నయనా ప్రభా నీ పాములో వేలా స్తోత్రాల దేవ వేస్తే మా ప్రభా ఇటువంటి వాక్యం బట్టి నీకు వందనా స్తోత్రాల దేవ మేమందరం సమాధానంతో ఉండాలి మా ప్రభ ఎవరి ఎవరికి దేవాయసం వైర్యంగా ఉండొద్దు మా ప్రభ మమ్మల్ని చూస్తే సమాధానం వేసు ప్రభు గుర్తు రావాలి మా అనేక గుణగణాలు మాలో ఉండాల మా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసము ఆశాని క్రవి తొమ్మిది ఫలాలు మాలో ఫలించాల మా ప్రభ నిన్న నేడు ఏక ఉన్న దేవుడు మా ప్రభ మేము కూడా అదే రీతిగా ఉండటం సాయం దయచండి చూసి మేము ఆశ్రయించొద్దు మా అతిశయించదు మా ప్రభ దేనిని చూసి దేవాయస్రభ ప్రతి ఒక్కరి దగ్గర తగ్గించుకోవాలి మా ప్రభ ప్రతి ఒక్కరిని దేవాయసప్రభ నీకు గుణగణాలతో మార్చాల మా ప్రభా నీకు సేవలో బలంగా వాడబడతారని ఇక్కడున్న ప్రత్యేక బిడ్డను పేరు పెడ ది వారు ఉదయ వార్తలు తీరిస్తారని పురోగ రాబోతున్న ఏసుక్రీస్ పిడవేడుకొని చున్నాం తంది ఆ మెయిన్ ఆ మెయిన్ బ్రదర్ థ్యాంక్ యూ ఆశీర్వాదించండి మన ప్రభు ఏసు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చా ప్రత్యేక బిడ్డకు ముఖ్యంగా ఈ కేబీపీ ఉన్న ప్రతి ఒక్క సేవకునికి ఇప్పుడే ఎల్లప్పుడూ సదాకాలం తొడైనం కాక ఆమెన్ ఆమెన్